ఇవన్నీ కూడాను తెలివైన మానవాళికి ఈ పరిశోధనలన్నీ అవగతం చేసుకున్న వాళ్ళకి మరణాంతర జీవితం అన్నది సశాస్త్రీయమైన నిరూపితమైన సత్యం ఇందులో నమ్మదగిన విషయం ఏమి లేదు నమ్మకానికి తావు లేదు ఇది సుస్పష్టమైన విస్పష్టమైన సత్యం ఇకపోతే అనాదిగా మతప్రవక్తలు యోగ పుంగవులు తాము యోగము ద్వారా తెలుసుకునే సత్యాలను ఏ విధంగా చెప్పారో తెలుసుకుందాం कृष्णुड़ा तेत्व भुक्त स्वर्गलोक विशाल क्षीणे पुण्ये मर्त्यलोक विशंति एवं त्रयी धर्म प्रपन्न गतागतम कामकामभंते अं आशालम स्वर्गलोका भुज भोग तरवात पुण्यम क्षीणचरवात ति అందరు ఈ మర్త్య లోకానికి అంటే మరణం ఉన్న లోకానికి లోకంలో ప్రవేశిస్తారు ఈ విధంగా రావడం పోవడం అనేది మూడు ధర్మాలు నిర్వర్తించడం కోసం వాళ్ల వాళ్ల కోరికలు ప్రకారం జరుగుతూ ఉంటుంది అని ఆయన చక్కగా చెప్పారు అలాగే జాతస్య హి ధ్రువో ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహార్యర్దే నత్వం శోచిత మర్హసి అని అన్నాడు పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు మళ్ళీ పుట్టక తప్పదు అది ఆయన యోగా జ్ఞాన సారంశం. కనుక ఈ గిట్టేదానికి ఎవడు కూడాను ఏడువరాదు అసలు గిట్టడమే లేదు అని ఆయన చక్కగా భగవద్గీతలో చెప్పారు గౌతమ బుద్ధుడు తన జన్మ పరంపరలను తన దివ్య చక్షువు ద్వారా తెలుసుకున్నాడు అదే మహావీరుడు చేశాడు అదే ప్రతి యోగి చేశాడు జీసస్ క్రైస్ట్ అన్నారు ఐ వాజ్ ఎలిజా బిఫోర్ అంటే నేను అంతకుముందు ఎలిజాని అని చెప్పి చెప్పాడు ఈ విధంగా మనిషి భౌతిక శరీరం కాదని భౌతిక శరీరంతో తాదాత్మ్యం చెంది ఉన్న ఒకనొక ఆత్మ అని ఆత్మకి చావు లేదని ఆత్మ ఎల్లప్పుడూ ఉండేదని ఆత్మ రకరకాల శరీరంలో ప్రవేశిస్తూ ఆ శరీరాలను కాలక్రమేణా వదులుతూ చివరికి పరిపూర్ణ ఆత్మజ్ఞానంతో ఈ జన్మ మరణ పరంపరను ఛేదించి తాను కూడా ఒక విశిష్టమైన పరమ ఆత్మగా ఊర్ధ్వలోకాల్లో శాశ్వతంగా విలసిల్లుతుందని మనకి యోగ పుంగువులందరూ చెప్పారు ఇదే సత్యాన్ని నేను తెలుసుకున్నాను నా ప్రస్తుత జీవితంలో నా ప్రస్తుత జీవితంలోనే కాదు నా క్రిందటి జీవితాల్లోనూ తెలుసుకున్నాను ఏ విధంగా ఏ విధంగానైతే ఆ జీసస్ క్రైస్ట్ తెలుసుకున్నాడో ఏ విధంగానైతే ఆ బుద్ధుడు తెలుసుకున్నాడో ఏ విధంగానైతే ఆ కృష్ణుడు తెలుసుకున్నాడో అదే విధంగా నేను ధ్యానపరంగా తెలుసుకున్నాను లక్షల మంది తెలుసుకున్నారు ఇందులో విశేషమైన ప్రతిభ ఏమీ లేదు ఆత్మలైన మనకి ఆత్మ ఆత్మజ్ఞానం ఉండడం ఉండడం ఆత్మానుభవం ఉండడం సామాన్యం ప్రతి మనిషికి తన జీవితంలో చిన్నప్పటి నుంచి ఏదో ఒక సమయంలో చక్కటి ఆత్మానుభవాలు ఉండి తీరుతాయి సగటు ఈ సామాజిక వ్యవస్థ వలన మూర్ఖపు తల్లిదండ్రుల వలన ఈ ఆత్మానుభవాలు అనగద్రొక్కబడి ఉంటాయి కానీ ఎవరైతే ఒకంత ధ్యానం చేసి ఒకంత యోగాభ్యాసం చేసి తమ మనస్సులను ఆలోచన రహితం చేస్తారో వెంటనే వారికి వారి సూక్ష్మ శరీర వారి కారణ శరీర మహాకారణ శరీరాలు అనుభవానికి వచ్చి తత్సంబమైన సంబంధితమైన లోకాల్లో వాళ్ళు విహరించి అనేకానేక ఆత్మపరమైన సత్యాలు వెంటనే తెలుసుకుంటారు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది చిన్నప్పుడు వాటికి వాళ్ళకి వచ్చిన అనుభవాలు ఎంత సత్యమైనవో కనుక ధ్యానము చేయని వాళ్ళకి ఈ ప్రశ్న అంటే మరణం తర్వాత ఏమిటి ఉన్నదా జీవితం తర్వాత లేదా అన్న ప్రశ్న ఎన్ని యుగాలకైనా तीरने प्रश्न का सामधान लेनी प्रश्न का मिगल का ध्यान चेवा की वह प्रश्न की सधान दिरीचुअल सोसईटी वारी धेयम ई प्रश्न की सधानी वारे ధ్యాన ముద్రలో ఉండి తెలుసుకోండి అని ఏ శాస్త్రాన్ని నమ్మొద్దు ఏ మతాని నమ్మద్దు మన అనుభవాన్ని మనం నమ్ముదాం కాసేపు హాయిగా కూర్చుని కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచుదాం ఏ మంత్రము చెప్పకుండా ఏ రూపము దాల్చకుండా శ్వాస మీద ధ్యాస పెడితే వెంటనే ఆ శ్వాస తగ్గిపోయి ఆలోచనారహిత స్థితికి చేరుకుంటాం ఆ ఆలోచనారహిత స్థితిలో మన దివ్య చక్షువు ఉత్తేజితమవుతుంది మన సూక్ష్మశరీరం విడివడుతుంది సకల సూక్ష్మశరీర అనుభవాలు వెంటనే మనకి దర్శనమిస్తాయి చావు అంటే ఈ శరీరం విడిపడడం మాత్రమే చావులో కానీ నిద్రావస్థలో కానీ ధ్యానావస్థలో కానీ సూక్ష్మ శరీరం అనేది స్థూల శరీరం నుంచి విడిపడుతుంది అయితే ధ్యానావస్థలో నిద్రావస్థలో విడివడిన సూక్ష్మశరీరం ఆ నిద్ర కాగానే ఆ ధ్యానం పూర్తి కాగానే తిరిగి శరీరంలో ప్రవేశిస్తుంది కానీ మరణ సమయంలో సూక్ష్మ శరీరం తిరిగి స్థూల శరీరంలో ప్రవేశించ జాలదు ఎందుకంటే ఆ సూక్ష్మ శరీరానికి ఆ స్థూల శరీరానికి మధ్యవర్తిగా ఉన్న ఒకనొక ప్రాణమయ తీగ సిల్వర్ కార్డ్ అంటారు అది విఘటితం చెందుతుంది కనుక సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో ప్రవేశించలేదు కాని కొంతమంది శరీరాల్లో ఈ సూక్ష్మశరీరం వారి యొక్క ప్రాణమయ కోశాల ఆధారంగా కొంతసేపు ఉండగలిగి కొంతసేపు దాన్ని ఉపయోగించుకోగలుగుతుంది దానినే మనం ఆవాహన మీడియంషిప్ అంటాం శరీరం శాశ్వతంగా వదిలిపెట్టివేసిన ఆత్మ తన సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాల్లో అంతకుముందు స్థూల శరీరంతో చేసిన కర్మల ఫలితాలన్నింటినీ భోగించవలసి వస్తుంది అజ్ఞానపు ఆత్మగా శరీరం వదిలితే చీకటి కూపాలను తానే సృష్టించుకొని అందులో నరకయాతను అనుభవిస్తుంది ఆత్మ చక్కటి జ్ఞానపు రీతిలో ఆత్మ శరీరాన్ని వదులితే ఆత్మ చక్కటి సూక్ష్మ శరీరాలతో ఊర్ధ్వ లోకాలలో తమ శుభకర్మల ప్రతిఫలాలను ఆనందంగా భోగిస్తుంటుంది ఎన్ని రకాల జీవితాల అనుభవాలున్నాయో మరణాంతరం కూడాను అన్ని రకాల జీవితాల అనుభవాలున్నాయి కోట్లానుకోట్ల లోకాలు ఉన్నాయి కోట్లాను కోట్ల జీవిత మరణాంతర జీవిత రీతులు ఉన్నాయి ఆ ఆత్మ సూక్ష్మ శరీరంతో అనేకానేక సూక్ష్మ లోకాలలో తనకు తగిన అనుభవాలను అనుభవించిన తర్వాత ఆయా సూక్ష్మ శరీరాలను కూడా ఆత్మను వదిలిపెట్టివేసి కారణలోకాలకు లో ప్రవేశిస్తాయి అక్కడ తమ గత జన్మ స్మృతులను గుర్తు తెచ్చుకుని ఏ విధమైన భౌతిక లోక కర్మల ద్వారా ఏ విధమైన సూక్ష్మలోక అనుభవాలను పొందిందో వాటిని విశ్లేషించుకుని మరొక జన్మకు సిద్ధపడుతుంది ఆత్మ ఇవన్నీ కూడాను ధ్యానంలో ఎవరికి వారే తెలుసుకోవచ్చు ధ్యానంలో కూర్చోగానే తెలియవు రోజూ సాధన చేయాలి గత జన్మలో వారు చెందిన ఆత్మ పరిణతి ఒక స్థాయిని బట్టి ఈ జన్మలో ధ్యాన ప్రక్రియ ద్వారా త్వరగానో అచిర కాలంలోనూ అందరికీ ఈ యొక్క సూక్ష్మశరీర కారణ శరీర అనుభవాలు అనుభవంలోకి వస్తాయి ఇందులో నమ్మకానికి తావు లేదు శాస్త్రీయ దృక్పథానికి తావుంది మన జీవితం సరిగ్గా జీవించాలంటే మొట్టమొదటిగా ఈ మరణాంతి జీవితం ఉందా లేదా అని తేల్చేసేయాలి తేల్చకపోతే మనం సరైన జీవితం జీవించలేము ఎవరైతే ఈ మరణాంతర జీవిత ఉన్నదా లేదా అని చెప్పేసి తేల్చేసుకుంటారో తమ స్వంత ధ్యానం ద్వారా అప్పుడే వాళ్ళు నిజమైన పరిపూర్ణమైన ఆస్తికులుగా తయారవుతారు అంతవరకు వారు పేపర్ టైగర్స్ అంటే వాచక ఆస్తికులు पेरक आस्ति ध्यानपूर्वक आत्म ज्ञानाभव द्वारा वजम परपूर्ण आस्ति अीतुलाट को हिंसात्मक प्रवृत्ति जंतु जंतु भक्षण ఇలాంటివన్నీ కూడాను ఒక్కసారిగా మటుమాయమవుతాయి ఏ కృష్ణుడిని నమ్మక్కర్లేదు ఏ బుద్ధుడిని నమ్మక్కర్లేదు ఏ ఇయాన్ స్టీవెన్సన్స్ని నమ్మక్కర్లేదు ఏ ఎలిజబెత్ క్యూబులర్ రాస్ని ఏ డాక్టర్ రేమండ్ మూడిని నమ్మక్కర్లేదు మన స్వంత అనుభవాన్ని మనం నమ్మాలి కనుకనే ఈ స్వంత అనుభవం అనేది మన చేతిలో వెన్నముద్ద లాంటిది కొండ మీద కోతి కాదు ఎప్పుడంటే అప్పుడు మనం హాయిగా కూర్చుని కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే మన దివ్యచక్షు అంతలోనే తీర్చుకొని మనకి ఈ ఆత్మానుభవాన్ని చేతిలో వెన్నముద్దగా ప్రసాదిస్తుంది మరణం లేనే లేదు There is no destruction whatsoever for anything. If you are aware of these paramasatya, Avagata Motundo, our life is known as Nine-Navu, Shubhame Shubhom, Shakti Shakti, Ata Ata, సంతోషమే సంతోషం హర్షమే హర్షం ఆనందమే ఆనందం ఆరోగ్యమే ఆరోగ్యం అలాంటి జీవులే ముక్త జీవులు మోక్షము పొందిన జీవులు నిర్వాణ పదవిని అధిష్ఠించిన జీవులు ఎన్లైటెడ్ మాస్టర్స్ ముక్త జీవులే సమాజంలో సభ్య జీవులుగా మెలగలరు ముక్తజీవులే ఈ దివిని భువిగా మార్చగలరు ముక్త జీవులే ఈ ప్రాపంచికాన్ని ఆధ్యాత్మికంగా చూడగలరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ధ్యేయము ప్రతి మనిషిని ముక్తజీవిగా చేయడమే ప్రతి మనిషికి లేదు మరణం అన్న అనుభవాన్ని ప్రసాదించ ప్రయత్నించడమే ప్రతి స్పిరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ధ్యేయం ప్రతి కణానికి ప్రతి మొక్కకి ప్రతి జంతువుకి ప్రతి ప్రోటాన్కి ప్రతి న్యూట్రాన్కి తెలుసు లేదు మరణం అని ఒక్క మానవుడికి తప్పితే కనుక ప్రతి పశువు ప్రతి ఏనుగు ప్రతి సింహము ప్రతి మొక్క ఎంతో సంతోషంగా హాయిగా జీవిస్తున్నాయి ప్రకృతి అంతా సంతోషభరితంగా ఉంది ఎందుకంటే వా ఆ యొక్క ప్రకృతి ఆత్మలు తాము శాశ్వతమైన ఆత్మలని తెలుసుకుని ఉన్నవాళ్ళు కనుకనే ఏ పశువు కూడా చంపబడుతుంటే అది సావధానంగా చస్తుందే గాని ఎదిరించదు తనకి తెలుసు తాను శరీరాన్ని వదిలిపెడుతున్నాను ఆత్మగా విహరిస్తానని చెప్పేసి అయితే ఆ పశువుని వధ చేసి మానవుడు పాపమూట కట్టుకుంటున్నాడు అంతేగాని ఆ పశువు ప్రశాంతంగా చేస్తోంది ఒక యోగి మరణాన్ని స్వీకరించినట్టు ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉంది ప్రకృతిని వశపరుచుకోవాలని చెప్పేసి మానవుడు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు కానీ ప్రకృతిని గౌరవపూర్వకంగా చూడాలి ప్రకృతిని నేర్చుకోవాలి అన్నదే ఒక సభ్య మానవ రీతి ఒక ముక్త మానవ జీవిత విధానం కనుక లేదు మరణం అని విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణి ఘోషిస్తూ ఉంటే కేవలం పరిణతి చెందని మానవ ఆత్మలు మటుకు మరణ భయంతో కంపిస్తున్నాయి మరొకసారి తెలుసుకోండి మరణం లేదు లేదు మరణం శాశ్వతంగా మరణం లేదు అన్న సత్యం తెలుసుకొని వెంటనే భయం నుంచి విముక్తులు కండి అప్పుడే హాయి జీవితం ఇప్డే మానవుడు అనుభవిస్తాడు చనిపోయిన తర్వాత అంటే ఈ భౌతిక కాయం వదిలిపెట్టి వేసిన తర్వాత సగటు మానవులకి అంటే ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న ఆత్మలకైనా మామూలు జ్ఞానం ఉన్న ఆత్మలకైనా స్వర్గసుఖాలు అనుభవిస్తారు పూర్తి ఆత్మ పరిణతి చెందవలసిన అవసరం లేదు చక్కటి లోకాల్లో విహరిస్తారు అయితే పరిపూర్ణ ఆత్మ జ్ఞానం ఉన్నవాళ్లే ఇప్పటి నుంచే అలాంటి సుఖాలను అనుభవిస్తారు అంటే చనిపోయిన తర్వాత సర్వసాధారణంగా అందరికీ సుఖాలు ఉంటాయి ఎక్కడో కొన్ని ఆత్మలకు తప్పితే మరీ దుర్దశలో ఉన్న ఆత్మలకు తప్పితే మరీ మూర్ఖమైన ఆత్మలకు తప్పితే మరి హింసాత్మకులైనా ఆత్మకులు తప్పితే కానీ ఎంత మంచివారైనా ఈ శరీరంలో ఉన్నప్పుడు రకరకాల మన ప్రలోభాలకు ఆత్మజ్ఞానం లేనప్పుడు లోను కావాల్సిందే వాళ్ళు ఆత్మ శాంతి లేకుండా పరితపించవలసిందే ఎంతటి మంచివారైనా సరే కనుక చనిపోయిన తర్వాత కాకుండా చనిపోకముందు ఇప్పుడే మనం అద్భుతమైన సుఖశాంతులతో విలసిల్లాలంటే అది మన మంచి కార్యాల వల్ల మాత్రము సాధ్యము కాదు అది కేవలం आत्म अभव द्वारा आत्म ज्ञा द्वारा साध्य कुभाशुभ परत्या कृष्णुड़ अंटे मंशि चुनु रे परत नीलो नीव निमग्न का अंटे ध्यान चोगिविका అప్పుడే నీకు శాశ్వతమైన సుఖశాంతులు ఇప్పటి నుంచే లభిస్తాయి చనిపోయిన తర్వాత అత్యంత ఊర్ధ్వలోకాలకు వెళ్తారు చేరుతారు తిరిగి ఈ లోకానికి రారు అని ఆ కృష్ణుడు ఆ గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త గీతలో ప్రవచించాడు కనుక ఈ క్షణం నుంచే మనం పరమసుఖాలను అనుభవించాలి ఎలాగు చనిపోయిన తర్వాత సుఖాలను అనుభవిస్తాం కదా అప్పుడే అనుభవిద్దాం ఇప్పుడు మనకు శాంతి ఉంటేనేమి అశాంతి ఉంటేనేమి రోగం ఉంటేనేమి అనారోగ్యం ఉంటేనేమి అని అనుకోకూడదు ఇప్పుడు మటుకు ఎందుకు రోగం ఉండాలి ఇప్పుడు మటుకు ఎందుకు అశాంతి ఉండాలి ఇప్పుడు మటుకు ఎందుకు అసుఖం ఉండాలి చనిపోయిన తర్వాత దివ్య జీవితం కాకుండా ఈ క్షణం నుంచే దివ్య జీవితం జీవించవచ్చు కదా తప్పకుండా జీవించవచ్చు తప్పకుండా జీవించాలి అన్నదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ధ్యయం ప్రతి మనిషి ఇప్పటి నుంచే దివ్య జీవితం ఈ క్షణం నుంచే దివ్య జీవితాన్ని సంతరించుకోవాలి ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే అమర సుఖాన్ని అనుభవించాలి ఈ క్షణంలోనే తనకి మృత్యువుకి సంబంధం లేదు అని తెలుసుకుని శాశ్వత ఆనందాన్ని పొందాలి కనుక ఆ దివ్య జీవితానికి ఆ శాశ్వత ఆనంద జీవితానికి మనమంతా వెంటనే నాంద్య పలుకుదాం వెంటనే దాని ప్రస్తావన ఎత్తుదాం వెంటనే కళ్ళు మూసుకుందాం వెంటనే శ్వాస మీద ధ్యాస పెడదాం వెంటనే మన నాడీ మండలాన్ని శుద్ధపరుచుకుందాం వెంటనే మన కుండాలిని ఉత్తేజపరుచుకుందాం వెంటనే మన దివ్య చక్షువును ఉత్తేజపరుచుకుందాం వెంటనే మన సూక్ష్మ శరీరాన్ని విడుదల చేసుకుందాం వెంటనే ఊర్ధ్వలోకపు మాస్టర్స్తో మన పూ పూర్ణాత్మతో అనుసంధానం చేసుకుందాం వెంటనే మన జన్మ పరంపర తెలుసుకుందాం వెంటనే మన కర్మ పరంపర తెలుసుకుందాం వెంటనే ప్రకృతాత్మలతో అనుసంధానం చేసుకుందాం వెంటనే ప్రతి పశువుతోనూ ప్రతి వృక్షముతోనూ ఆనందంగా జీవించగలిగే స్థితికి చేరుకుందాం వీటన్నిటికీ కూడాను మన దైనందిక జీవితంలో దైనందిక స్థానాన్ని ఇద్దాం ఇవన్నీ కూడా పొందడానికి మన దైనందిక జీవితంలో ఏ విధమైన మార్పులు చేసుకోనక్కర్లేదు మన సంసారాన్ని మనం వదిలిపెట్టక్కర్లేదు మన ఇహలోకపు వాంచలను పరిత్యించవలసలసిన అవసరం లేదు ఇహలోకపు కళలను విద్యలను చక్కగా నేర్చుకుంటూనే ఇహలోక సుఖాలను అనుభవిస్తూనే అమర సుఖాలను దివ్య జీవితాన్ని కూడాను జీవించాలి జీవించవచ్చు అదే సరైన పరిపూర్ణ జీవన రీతి అతి చక్కగా ప్రాపంచికంగా అతి చక్కగా ఆధ్యాత్మికంగా ప్రతిరోజు జీవించాలి అదే దివ్య జీవితం యొక్క పూర్ణ స్వరూపం మన సంసారంలో మన పిల్లలను మన భార్యను మన భర్తను మనం అనుభవించడం సిగ్గుపడవలసిన విషయం కాదు సంతోషంగా ఆనందంగా స్వేచ్ఛగా స్వీకరించవలసిన అనుభవించవలసిన విషయం అందుకే ఈ సృష్టి ఉంది అనుభవించడానికి ఈ సృష్టి కానీ మరణ భయంతో మనుభవించకుండా అసంతృప్తిగా నిరాశగా నిస్పృహగా జీవిస్తున్నాడు సగటు మానవుడు ఈ ప్రపంచాన్ని అను అను అనుభవించాలి క్షణక్షణము అనుభవించాలి అందుకోసమే ఆధ్యాత్మికత అందుకోసమే మరణ భయం తీసేసేయాలి ఇవి ఇవిరోజు మనం మరణం అనే అంశం గురించి తెలుసుకోవాల్సిన కొన్ని సత్యాలు